విన్నారనుగొన్నారా విన్నారా కనుగొన్నారా దేవుడు చూపిన ఈ మార్గం దేవుని కనుగొని నా పరమార్థం విన్నారా కనుగున్నారా నాయి అనుపురమేగి యిను అనుపురే లేపిన దేవుడని నాయను అనుపురేగి మృతుడనులే పట్టనమను సమరయ స్త్రీకి పట్టణమను సమరయ స్త్రీకి పరిశుద్ధత చూపిన నాదుడని విన్నారా కనుగొన్నారా విన్నారా కనుగొన్నారా విన్నారా కనుగొన్నారా దేవుడు చూపిన ఈ మార్గం మార్గము కనుగొనిన పరలోకం విన్నారా కనుగొన్నారా ఎరుకో పట్టనపురమేగి ఇరుకో పురమేగి అందుని కన్నులు తెరచిన దేవుడని పిల్లను కాన విందులలో పిల్లని ద్రాక్ష రసమును ఇచ్చిన రాజు అని విన్నారా కనుగొన్నారా విన్నారా కనుగొన్నారా విన్నారా కనుగొన్నారా దేవుడు చూపిన ఈ మార్గం మార్గము కనుగొని నా పరలోకం విన్నారా ప్రార్థన కృపగల దేవాన్ని పాద వందనాలు స్తోత్ర స్థులు చెల్లించున్నాం తండ్రి గల మరి మీ కృపను బట్టి ప్రభ మాకు ఈ రోజు గొప్ప అవకాశాన్ని బట్టి తనను బట్టి వందనాలు స్తోత చలించున్నాం మేము మాట్లాడుచిన ప్రతి మాటకు మీరు మాకు తోడుకొని నడిపించి మీ మాట మా నోట్లో పెట్టి ప్రభ మీరు గొప్ప కారం చేయవని వేడుకుంటున్నాను తండ్రి ఆమె మరి ఈ రోజున దేవుడు మనకు చేసిన వాగ్దానం బట్టి మనం చూద్దాం ఒక వాగ్దానము యహోశా గ్రంథము మొదట అధ్యాయము తొమ్మిదో చిరంలో ఒక వాగ్దానం ఉన్నది నీవు నడుచు మార్గం నీ దేవుడైన యహోవా నీకు తోడై ఇది దేవుడు యహోషాకు ఇచ్చినటువంటి వాగ్దానం మోష ద్వారా ఆయన వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే దేవుడై ఉంటున్నాడు మరి ఈ వాగ్దానం బట్టి చూసి ఇంకొక మాట మనం చూద్దాం మరి మొత్తై స్వార్త మొత్త స్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది వచనంలో మన ఒక మాట చూస్తాం అక్కడ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకుడి తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ ఎక్కువ నామంలో వారికి బాప్స్యం ఇచ్చుచు నేను మీకు చెప్పిన ఏ సంగతులను ఆజ్ఞాపిస్తునో వాటన్నిటిని కనవాలని వారికి బోధించు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను మరి యహో మాట్లాడినటువంటి మాట మరి ఇక్కడ ఈ శిష్యులతో కూడా ప్రభు మాట్లాడతాయి యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అన్నటువంటి మాట చాలా గొప్ప మాట అది మరి ఆ మాటనే మనకు వర్తిస్తుంది మరి దేవుడు మనకు ఎల్ల మనకు తోడుగా ఉంటాడు అన్నటువంటి ఒక గొప్ప ధైర్యము మనం ఇక్కడ చూస్తుంటున్నాము మరి ఈ రోజు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవునికి వంటనస్తులు చెల్లించుతున్నాము మరి మనము ఈ సువార్త అనేటువంటిది ఎవరు ప్రకటించారో మనం ఒకసారి చూసిన ఎట్లయితే రాసిన సువార్త నాలుగవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము ఒక స్త్రీ చేసినటువంటి సువార్త మరి ఆమె శిష్యులు కూడా చేయనంత గొప్ప స్వార్థ ఆమె చేసినట్టు మరి మనం చూస్తుంటున్నాం దీన్ని బట్టి మనం ఎంతో బలపడుతున్నాను మరి దీన్ని బట్టి మనం ఎంతో ప్రోత్సహించబడుతుంటున్నాం ఈ యొక్క బట్టి మరి ఆ యోహంస్ వార్థ అధ్యాయం పద్నాలుగో వ్యవహాం స్వార్థ నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లా స్త్రీ ఈ యొక్క స్త్రీ ఆమె చేసిన తప్పుదప్పున బట్టి ఆమె ఒకరికి ముఖం చూపిస్తట్ లేదు ఒకరితో మాట్లాడత లేదు మధ్యాహ్న సమయంలో ఆమె నీళ్లు చేతుకోవడానికి అక్కడికి వస్తున్నది ఆ నీళ్లు చేతుకొని వచ్చేటువంటి సమయంలో మరి ఐదవ చిన్న చూస్తే యాకోబతనం కుమారు అనే యోసఫ్ నాకు ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయ స్థితిలో సుఖారు ఒక ఊరికి వచ్చను అక్కడ ఒక ఊరికి వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం అక్కడ ఒక బావి ఉన్నది యాకోబత వినట్టు బావి ఉన్నది ఆ బావికు దగ్గర నీళ్ళు చెదుకోవడానికి ఈ సమయ స్త్రీ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాము మరి ఎందుకు మధ్యాహ్నం పూట ఇంచుమించు మధ్యాహ్న సమయం అంటే విపరీతమైనటువంటి ఎండాలు ఉన్నటువంటి సమయం అది మరి ఆ సమయంలోనే ఆమె అక్కడ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాము మరి అదే సమయంలో ప్రభైన ఎసుకొస్తున్న మరి ఏమిటో యొక్క మనసును తప్పదని తెలుసుకుని ప్రభు సరిగా సమయంకు అక్కడికి వచ్చి మరి ఆమెతో మాట్లాడుతుంటున్నాడు మరి ఆ సమయంలో శిష్యులు ఊరికి ఊర్లో వెళ్ళిపోయినట్టున్నారు దేనికోసం అంటే ఒక ఆహారం తీసుకొస్తే అందుకు వాళ్ళ పోయిన సమయంలో మరి ప్రభువు ఆ స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టి ఉంటున్నాడు దహాం దహాం ఆమెను నీలిస్తావా అని ప్రభు మాట్లాడడం ఆరంభం చేస్తుంటున్నాడు మరి ఆ స్త్రీ మాట్లాడుతున్నది మరి యూదులైనా మీరు సమరయతో సాంగత్యం చేరు కదా మరి ఏ లోకం విషయం మాట్లాడుతుంటున్నది మరి ఈ లోకంలో మనం మన దేశంలో ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి మతాలు జాతులు కులాలు మరి అట్లాడుగున్నటువంటి ఇప్పుడు మన మైనార్టీ ఏ విధంగా ఉన్నావో మరి సమర వాళ్ళు కూడా ఆ కాలంలో అక్కడ వాళ్ళు మైనార్టీగానే చెప్పవచ్చు వాళ్ళు మైనార్టీలు ఉన్నటువంటి యొక్క సమయంలో యూతులు వాళ్ళతో మాట్లాడారు మరి ఒక విషయం అయితే రెండోది ఈమె పాపం చేసిన స్త్రీగా లెక్క అక్కడ ఆ సమర స్త్రీలో ఉన్నటువంటి కనీసం ఆమె ఒక ముఖం కూడా ఒకరికి చూపించిన స్థితిలో లేదు మరి అటువంటి సమయంలో ప్రభైన యేసుక్రిస్ల ఆమె యొక్క చూసి అమే మనసు చూసి ఆమెతో వచ్చి మాట్లాడడం ఆరంభం చేసి నా ప్రియ సహోదరి సహోదరుల దేవుడు మనతోని మాట్లాడే దేవుడు దేవుడు మనతో సంబోధించే దేవుడు ఎందుకంటే దేవునికి అన్ని విషయాలు తెలుసు ఏసు నువ్వు వెళ్ళి నీ పెరిమిటిని పిలుచుకున్నరా అని ఆమె ఆ ప్రభువు ఆమెతో మాట్లాడడం ఏం చేశారంటే నువ్వు ఇంకా ఉన్నావు కదా వెళ్ళు నువ్వు నీ పెరిమిటిని తీసుకోరా అని అంటే ఆమె ఆ స్త్రీ నాకు పెరిమిటీ లేడగా యేసు ఆమెతో నాకు పెరిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే నీకు ఐదుగురు పెరిమి ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిటి కాడు సత్యమే చెప్తీవా మరి ఐదుగురు భర్తలు ఆమెకు ఉన్నారు వదిలేసిన మరి ప్రభు ఆమె చెప్తుంటున్నాడు కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు నీతో ఉన్నటువంటి వాడు నీ భర్త కాదు మన రెండు విషయాలు ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే సమరయాలలో యూధులలో ఎంగేజ్మెంట్ అయితే వన్ ఇయర్ దాకా పెళ్లి చేసుకురాట వాళ్ళు మరి వన్ ఇయర్ దాకా వాళ్ళు కలిసి ఉంటారు వాళ్ళు మరి ఇక్కడ మరి ఈ స్త్రీతో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా వివాహం కాలేదు అప్పుడు ఆమె యొక్క మనోత ఆమె మనోత తిరగబడిన తర్వాత ఆమె ఏం చెప్తున్నా అంటే నిజంగానే మరి నాకు ఉన్నటువంటి ఐదుగురు భర్తలు ఇప్పుడు నాతో లేరు ఉన్నట్టు ఆయన నా కాబట్టి నీవు నిజంగానే ప్రవక్తవాని గ్రహించి సత్యమే చెప్తీవా నేను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తను గ్రహించిన్నాను ప్రవక్త మనము ప్రభవన ఏసుకృసల వారు ఈ లోకరక్షకుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఆయనకు గొర్రెలకు మంచి కాపరికి మరి ఆ కాపర్ని మనం గుర్తుపెట్టినట్టు ఉండాలి ఆయన స్వరం మనం గుర్తుపెడతా ఉండాల ఆమె స్వరం విని ఆ స్త్రీ వెంటనే ఇన్స్పైర్ అయిపోయి నిజంగానే నీవు ప్రోక్త అని గ్రహించి ప్రభువును స్థుతించినట్టు మనం చూస్తుంటున్నాము నిజంగానే ప్రతి సమయంలో ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒక దైవ చేత దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మరి అటువంటి సరమ దేవుని యొక్క స్వరం మనము గుర్తించుతున్నామా మరి ఈ స్త్రీ దేవుని యొక్క స్వరంను ఆమె గుర్తించి నిజంగానే నువ్వు ప్రవక్తవే మరి నువ్వు నిజంగానే ఈ లోక రాక్షకునివే దేనికోసం అయితే ఎదురు చూస్తుంటున్నాము ఆ దేవుడు నిజంగానే సాక్షాత్గా ఈ లోకంకి అని ఆమె చెప్పడం ఆరంభం అయితే యథార్థంగా ఆరాధించు మరి ఈ విషయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏముందంటే స్త్రీ పాపం స్త్రీ అయినా ఆమె నెగ్లెక్ట్ చేయబడ్డ స్త్రీ అయినా కానీ ఆమె ఏముందంటే యథార్థ ఉన్నది ఇరవై మూడో చిన్న చూసినా ఇట్లా అయితే ప్రభు చెప్తున్నట్టే అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ తండ్రిని ఆరాధించు ఆరాధించు కాలం వచ్చుతున్నది అది ఇప్పుడు వచ్చి ఉన్నది తను ఆరాధించు వారు అట్టి తండ్రి కోరుతున్నాడు దేవుడు ఆత్మ ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ మన ప్రభువుని ఉత్తి మాటతో కాదు ఏదో మరి మత శ్వరత పదేనా అధ్యయనం అని చూస్తాం మానవులు తన పెదులతో ఆరాధించుకొని హృదయాలు బావు దూరంగా ఉంటాయి అని దేవుడు అక్కడ చెప్పుకుంటున్నాడు మరి మనం ఆరాధించే ఆరాధన జంగనే హృదయంతో మరి ప్రభువుని మనము ఆరాధించాలి దేవుడు మన మన యొక్క జీవితంలో ఉపకారం చేస్తాడు ఈ మన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుట అన్నటువంటి అనేక మర్మం చూస్తాము ఈ వాక్యంలో ఏ అనేక సత్యంలో వెల్లడిస్తున్నాడు ఆత్మతో అనేది ఏ పదత్తులో దేవుణ్ణి ఆరాధిస్తారో తెలుసుకు తెలుసుకోవాలి దేవుణ్ణి సమీపించు యథార్థమైన మనసుతోనూ పరిశుద్ధాత్మతోనూ దేవుని ఆరాధించాలా యథార్థమైన జీవితంతో ఉండి దేవుని ఆరాధించాల మరి మనసు దగ్గర మరి మనం ఆలోచన దగ్గర ఉంటే దేవుని సంతానంలో ఆరాధన చేయడానికి రాదు ఫస్ట్ మొట్టమొదటిగా ఇప్పుడు ఈ రోజులో పరుశురాత్మ దేవుని ఆహ్వానించి పరుశురా దేవుని సహాయం కోరి మనం దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూనే సదాకాలం దేవుడు మనతో ఉండేటువంటి దేవుడు మనం చూస్తుంటున్నాము సత్యము ఆత్మతోనూ సత్యంతోనూ సత్యం అంటే క్రీస్తుతో నవజీవనము గడపవాలి క్రీస్తుతో నవజీవనం గడపాలి అంటే సత్యాన్ని తెలుసుకోవాలా ఈయన నిజమైన దేవుడు ఈ లోకంలో నా కోసం వచ్చేసి నా కోసం ఉండి తన రక్తం చిందించి మరణించి మూడో దినం లేచి నలభై రోజులు మన మధ్యలో ఉండి ఆరుణైపోయి తిరిగి ఆ ప్రభు రానే ఉన్నాడు అంటూ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుడు అనేక కార్యాలు మన జీవితంలో చేస్తాడు ఎప్పుడైతే మనం ఈ సత్యంతో ఉంటామో సత్యం కలిగి మాట్లాడుతుంటామో మనము నిజంగా ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆయనను ఆరచే వారే ఉంటాం మనము చాలా మట్టుకు ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము కానీ నో బడీ కెన్ ట్రై టు ఇంప్రెస్ ఆల్ మైటి మనం ఎప్పుడైతే దేవుని మనం ఇంప్రెస్ చేస్తామో దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు అని వాక్యము మనకు బోధిస్తున్నది మరి నిత్య జీవార్థమైన ఫలము ఏసు లభించే రక్షణమైన విశ్వాసము లోనికి ఇతరులను నడిపించు వారే నిత్య జీవానికి సంబంధించిన కార్యాలన్నీ నిర్వర్తించుతున్నాడు ఎప్పుడైతే ప్రభు అయినా ఏసు క్రిస్తవారు ఏం చెప్పేస్తున్నాడు మతే స్వార్థ ఇరవై ఎనిమిది అధ్యమ పంతొమ్మిది ఏం చేసినామంటే నేను ఈ లోకల్ని ఏమేమైతే కార్యాలు చేసినానో ఈ సృష్టికి మీరు వెళ్ళి బోధించండి చెప్పండి భాప్సం వేయండి నా నామనే మీరు భాప్సం వేయండి నీళ్ళలో భాక్సం వేయండి వాళ్ళకు చెప్పు అని మాట్లా ప్రభు చెప్తుంటున్నాడు మరి ఆ విధంగా మనం చెప్పిన అయితే ప్రభు అనేక అద్భుత కార్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రభు మనలను విడిచిపెట్టి ఏ మాత్రము ఆయన పోడు ఆయన పరుషుమ దేవుడు పరుషుధాత్ముడు ఎల్ల మనతోనే ఉంటాడు అని నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు మరి ఆ సమరయ స్త్రీ ఆయన యుద్ధకు వచ్చి తన యుద్ధను ఉండుమని ఆయనను వేడుకునేను నా ప్రియ సహోదరి సహోదరులార మరి ఈ స్త్రీ యోగం స్వార్థ నాలుగో అధ్యాయం నలభై వచ్చిన నలభై ఒకటి వచ్చిన మనం చూసినట్లా అయితే ఇవన్నీ కార్యాలు చూసిన తర్వాత ప్రభు మాట్లాడే విధానం చూసిన తర్వాత ప్రభు ప్రేమ చూసిన తర్వాత ఆమె చాలా చాలా ప్రభువుకు టచ్ అయ్యి ఆమె అన్నది ప్రభు మాకు మాతో ఒక రెండు రోజులు నువ్వు సహవాసం చేయవా ఉండవా అని అనగానే ప్రభు వెంటనే తక్షణమే ఆయన సరే అని ప్రభు ఉండటానికి ఒప్పుకుని వాళ్తుంది రెండు రోజులు రెండు దినాల్లో ఉండేనో మరి నలభై వచ్చినంలో నాలుగో అధ్యాయం నలభై వచ్చినం చూసిన ఎట్లా ప్రభు ఆ సమరయంలో ఆయన యుద్ధకు వచ్చి తమ యోధ ఉండుమని ఆయనను వేడుకునేది కనుక ఆయన అక్కడ రెండు దినంలో ఉండేనో నా ప్రియా సహోదరి సహోదరాల మన ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన జ్ఞాన విషయం ఏంటంటే ప్రభువును ప్రతిమలాడితే సత్యంతో ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధిస్తే ప్రభు రెండు రోజులు కాదండి ఎల్లకాలము మనతో ఉంటాను అని మనం ఇప్పుడేమో మాట చూసినాం సదాకాలం నేనే మీతో నివసిస్తాను అన్నటువంటి మాట యోహశక్రంతో చూసినాము మన మతేశ్వ వార్తలో చూసినాము మరి యోహం స్వార్తలో కూడా ప్రభు మాట సదాకాలం నేను మీకు తోడుగా మీతోనే ఉంటాను అన్నటువంటి మాట రెండు రోజులు ప్రభు ఆమెతో ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడాన్ని ఏసు సాక్ష్యం మరి ఇంత గొప్ప కారం చేసినటువంటి దేవుడు సృష్టికర్త ఆయన అంత గొప్ప త్యాగం చేసి ఈ లో భూమండలంలో లోకంలో జగత్ పునాది ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా ఎవరు చేయనుంటే త్యాగము ఎవరు తిన్నంత దెబ్బలు ఎవరు పడ్డటువంటి శ్రమలు ఆయన శ్రమలు పొంది ఆయన లేచినటువంటి దేవుని కూడా ఈ రోజుకు టిల్ టుడే ఆయన ఎక్కడైతే జన్మించాడో అక్కడ ఆయనను నమ్మటం లేదు కానీ మనము ఆ వాగ్దానం చేతిలో పట్టుకొని మనం నమ్ముతూ అంటే మన ఎంత అదృష్టంతో అండి మన మనకి ఎంత గొప్పభాగ్యం దొరికింది ఆ ప్రభు నువ్వు తెలుసుకున్నందుకు ఆ ప్రభు శోత ప్రకటిస్తేందుకు ఆ ప్రభు నిజమైన దేవుడు అని చెప్తే ఆయనను ఆరాధిస్తేందుకు మరి మనకు ఎంత గొప్ప భాగ్యము దేవుడిని కనగిస్తాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యతోనో ఆరాధించవలేనో మరి మనం నిజంగానే ఎటువంటి ఆరాధన చేస్తుంటాం ఒక్కసారి మన అంతలో మనము పరీక్షిస్తే మనకు తెలిసిపోతూ ఉంటుంది మరి నిన్న దినంన రవి చెప్పారు అన్నా మీరు మెసేజ్ ఇవ్వండి అని అన్నారు నేను తప్పకుండా ఇస్తాను కానీ ఈ రోజు నాతోనే కాదు సోమ బుధ శుక్రవారం నేను నాకు అవైలబుల్ ఉంటుంది డైరెస్ట్ లో ఉంటాను కాబట్టి తక్కిన రోజులలో నాకు ఎప్పుడు చెప్పినా కానీ నేను ఇస్తాను అని అన్నాను ఈ రోజు పొద్దు నుంచి నేను ప్రభుతోనే గడుపుతుంటున్నాను ప్రభు యొక్క వాక్యం కోసమే గడుపుతుంటున్నాను దినమంతా నేను ఈ సందేశం చూస్తుంటున్నాను ఈ సందేశం ఏ విధంగా నాతో మాట్లాడుతున్నది ఈ ఏ విధంగా నన్ను బలపరుస్తూ నేను రెండు సార్ల మరణ లోయలో నుండి ఆ మార్గంలో వెళ్ళి నేను పై మళ్ళా బయటకు వచ్చినా అంటే ఆ దేవుని యొక్క కృపనే సాతనుగాడు అనేక పర్యంలో నన్ను నన్ను ఈ నరకాన్ని తీసుకోపోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ పరుషాత్మ దేవుడు నాలో ఉన్నాడు ఆత్మతో సత్యంతో ప్రభువు నేను ఆరాధిస్తా కాబట్టి ఆ దేవుడు నన్ను మరణంలో నుండి నన్ను పైకి లేపించాడు మరి ఈరోజు నా యొక్క కిడ్నీ డ్యామేజ్ కాలేదు అది ఫంక్షన్ చేయకుండా శాతంగా ఆపిన నాకు తెలుసు అది కానీ ఒక రోజు ఆ కిడ్నీ దేవుడు ఓపెన్ చేస్తాడు మరి దేవజనుడు నా ఇంట్లో మూడు ప్రార్థన పెట్టినప్పుడు మరి ఆ రోజు గాడ్ విల్ గివ్ యు న్యూ ఆర్గన్స్ అని బ్రదర్ చంద్రశేఖర్ గారు ప్రేయర్ చేశారు మరి దేవుడు ఆ తప్పకుండా ప్రార్థన విన్నాడు నా విశ్వాసాన్ని బలపరిచాడు దేవుడు ఆ తప్పకుండా న్యూ ఆర్గన్ ఈ స్తందుకు సిద్ధంగా ఉన్నాడు మరి దానికి ఆర్గన్ తీసుకొని అనేకులకు ఈ యొక్క సాక్ష్యం చెప్పినందుకు దేవుడు నన్ను నిలబెట్టి నేను ఎటువంటి తాగుబోతుని కాదు ఎటువంటి పన్ను చేసిన కాదు నాకు నాలో ఎలాంటి లేనటువంటి వానికి ఈ విధంగా జరగడం అనేటువంటి సైతాం ఒక క్రియలే సైతాంగానికి నేను వాక్యం ఇష్టం లేదు నా ప్రభు కోసం నేను పరి చేయడం ఇష్టం లేదు నేను శిష్యులకు తయారు చేయడం ఇష్టం లేదు ప్రభు మాట్లాడుతూ మీరు వెళ్ళి శిష్యులకు తయారు చేయండి మరి శిష్యులకు తయారు చేయండి అన్న మాటలో నేను అది ఇమిడి ఉన్నాను కాబట్టి సతనగాడు మరి ఇక్కడ దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నా కానీ నా ఏ నాటిక నా జయంను నా ప్రభు యొక్క జయమే మరి సమరస్తి ఆమె చేసినట్టు స్వార్థనట ఏ శిష్యులు కూడా చేయలేదట అంత స్వార్థ చేసినట ఆమె ఏ సూచక క్రియలను మా కార్యాలను చూసటాకే మీరెంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పాను అందుకు ప్రధాన ప్రభావ నా కుమారు మరి మనం ఇంకా ఇంకొక లోతుగా మనం పోయినట్లయితే సమయ స్త్రీ యొక్క పరిచర్య సమయ స్త్రీ యొక్క స్వార్థ మనం చూస్తే బైబిల్ అంతట్లో మనం చూస్తే ఈమె అంత ఏ శిష్యుడు కూడా స్వార్థ ప్రకటించలేదట ఈ నాలుగు స్వార్థలు చూసినట్లయితే ఈమె చేసినటువంటి గొప్ప స్వార్థ మన మనలాంటి వారికి బలపరిస్తే మనలాంటి వారి విశ్వాసం నడిపిస్తేందుకు మనలాంటి వారికి ఏ శోధనలు పడిపోకుండా ముందుకు నడుస్తేందుకు మరి దేవుడు మనకు ఈ ఈ యొక్క సువార్త ద్వారా ఈ యొక్క ద్వారా మనల్ను ఎంతగానో బలపడుతున్నట్టు మనం నా ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈ సమయంలో ఒకటి ఏష అధైర్యంగా ఉన్నప్పుడు మోశ ద్వారా బలపడ్డాడు మరి నేను సదాకాలం నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు మరి ఆయనకు అనుకున్నటువంటి సమయంలో అనుకున్న ప్లేస్లో దేవుడు నడిపిస్తున్నాం చూస్తున్నాం శిష్యులు అధైర్యపడ్డప్పుడు శిష్యులతో మాట్లాడి నేను సదాకాలం నేకు నీకు నీకు తోడుగా ఉంటాను అని శిష్యులతో దేవుడు సాక్షాత్గా ప్రభని వేసుకున్న మాట్లాడి ఉంటున్నారు కానీ శిష్యుల కంటే మనం ఏంటంటే ఆయన పరిశుభ్ర శక్తి మనతో ఎల్ల ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనకు సిద్ధంగా మన తోడుగా మనతోనే ఉంటది అని పరిస్థితి గ్రంథం మనకు సెలవిస్తుంటున్నది మరి ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా మరి ఆత్మతో ప్రభును ఆరాధిస్తుంటున్నాం దేవుడు మనం తెలుసుకున్నాం ఆయన ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ మన సత్యంతోనూ ఆరాధించేవారు మరి ఏ నాటికైనా ఒక రోజు మనము ఈ లోకం వదలవలసిన సమయం వస్తుంది కానీ అంతకుముందు దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే సర్వ సృష్టికు సర్వ సృష్టికు సువార్థను ప్రకటించాల మరి సృష్టిలో మనం ఉంటున్నాం కాబట్టి మరి మనం ఆయన సువార్థను ప్రకటిస్తున్నందుకు దేవుడు మనకు ఏర్పాటు చేసి మనం కాదు కానీ దేవుడు మనను ఏర్పాటు కాబట్టి మనము ఆయనకు శువార్థను ప్రకటిస్తున్నాం సువార్థ ప్రకటించేది అనేక మార్గాలు ఉన్నాయి ప్రార్థన ద్వారా కావచ్చు పాటల ద్వారా కావచ్చు వాక్యం చదవడం ద్వారా కావచ్చు వాక్య పరిచయం చేయడం ద్వారా కావచ్చు ఉపాసంలో ఉండి ఒకరి ప్రార్థన చేయడం కావచ్చు అనేక రకాలైనటువంటి స్వార్థను మనము ప్రకటిస్తానకు దేవుడు కృపా చూపించింటున్నాడు మరి యొక్క సమరస్తి ఇక మీదట అలాంటి తప్పుదనం చేయకు అనే దేవుడు ఆమెతో చెప్పిన్నాడు మరి ఈరోజు మనం కూడా మనలో ఏదైనా లోపాలు ఉన్నాయలైతే మన చక్కదిద్దుకొని మన మన ప్రభు సంతానంలో ఇక ఎప్పుడు మనం ఎలాంటి తప్పుదో చేయకుండా బతకడము క్రీస్తు కోసక సావడము క్రీస్తు కొరకాని ఎప్పుడైతే మనము అది పౌరు భక్తి స్టేట్మెంట్ జ్ఞాపకం చేసుకొని మనం నడుస్తా ఉంటామో మన తప్పకుండా మన మార్గంలో ఈ ముళ్ళ కంచె మార్గం పడి మరి ఈ రోజు ఇప్పుడే ఒక ఆఫ్నా క్రితం ఒక వీడియో చూసినాను జార్ఖండ్ అనేకులను కొడతా ఉంటే చంపుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు ఈరోజు పదిహేను వేల మందితోనే క్రైస్తవులు అంతా ఒక ర్యాలీ తీసినారు ర్యాలీ తీసి హలే లుయ్యా హలే లుయ్యా హలెయ కూడా పాడుతూ వీధులలో తిరిగినట్టు మరి ఆ వీడియో నా దగ్గర ఉన్నది ఇంతకు ముందే వచ్చింది అది మరి చూడండి ప్రియులారా వాళ్ళకు నలుగురిని వాళ్ళు కొట్టినొచ్చు చంపినొచ్చు కానీ ఈరోజు పదిహేను వేల మంది లేచి ప్రభు నామను ఆ రాష్ట్రం కూడా వాళ్ళు శుద్ధించినట్టు మనం చూస్తుంటున్నాము ఒక్కరిని కొడితే వంద మంది దేవుడు లేపుతా ఉంటాడు ఒకరిని చంపితే వెయ్యి మంది దేవుడు అక్కడ లేపుతా ఉంటాడు నా ప్రియా సహోదరి సహోదరుల మరి ఈ రోజులలో మరి మనం అనేక శ్రమల ఈ దేశంలో మనం చూస్తుంటున్నాం ఒక ఈ నాన్ క్రిస్టియన్స్ ఒకలాంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు మరి మరి నార్త్ ఇండియాలో మనం చూసిన అయితే ఈ రోజు అనేక చర్చలు మూతపడ్డానికి చూస్తుంటున్నాం సౌత్ లా అది ఇంకా లేదు కానీ చాలా భయంకరంగా వాతావరణం మారిపోయినట్టుంది మరి ఆ సమయంలో ఈ సమరయ్య స్త్రీ చేస్తుండే పరిచర్లు మరి ఈ వస్తు లేదా అంటారా ఇటువంటి ఇబ్బందులు లేవంటారా అప్పుడు కూడా ఇది ఉన్నది ఆయన ధైర్యంగా వచ్చి దేవుని కోసం నిలబడి స్వార్థ ప్రకటించినట్టు చూస్తుంటాం మరి ఆ దేవుడే మరి అటువంటి ధైర్యం దేవుడు మనం కూడా ఇచ్చిస్తున్నాడు ఇస్తున్నాడు యథాకాలం దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉంటాన్ని వాగ్దానిచ్చినారు కాబట్టి మరి అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించను కాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ యశ్వంత్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ బ్రదర్ యశ్వంత్ బ్రదర్ గురించి ప్రార్థించాలా అతను అతను ఆయుష్ డబ్బులు కావాలా అనేక ప్రాంతాల్లో పోయి సువార్త ప్రకటించాలా ఈ ట్రిప్ లో అనేక మంది రక్షణలకు రావాలా బాప్తిజ్ వాళ్ళు పొందుకోవాలనేసి ఒకరి ప్రార్థిస్తాం ఒకరిద్దరు ప్రార్థిస్తాం పరిశుద్ధ బాగు తండ్రి మీకు వందనాలనైనా యశ్వంత్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం అయినా బిడ్డని మీరు ఎంతో ఆశ్రయించినారు మీకు ఎంతో వందనాలు ఎంతో జ్ఞానం అన్నగ్రీంచినారు మీకు ఎంతో కృతజ్ఞతలైనా ఇప్పుడే సువార్త ప్రకటిస్తారు అనేకలు రక్షణ పొందుతారు మీరు వాగ్దానం ఇచ్చినారు ప్రభావ ఆ వాగ్దాన్ని నెరవేర్చి మహిమందండి అతని సువార్త ప్రకటించిన మీకు దృష్టి అటగిస్తున్నాడు కానీ వాడిని గద్దిస్తున్నాం ఏ శ్రీ క్రిస్తున్న ప్రవ్వ అతని మార్గం మీరు సరళం చేయండి ఆయన మీరు నడిపించి మహిమనుందండి మీ కొరకు గొప్ప సాక్షలు పెట్టుకొని తన కుటుంబాన్ని ఆశ్రయించి మీరు అక్కడి వరకు అందరి సిద్ధపరచుకోమని ఏ శ్రీ కృష్ణ ప్రార్థనం తండ్రి అలాగే ఈ అనా దీవానికి సతం చేసిన ఈ వాక్య మాధులు నుండి అలాగే ఉదయం ఫలిం చేయండి నా దీవానికి కుటుంబ జ్ఞాపకం చేసుకొని నా అభిషేకం అన్ని అవ్వాలి ప్రభావితాలతో నింపి అలా అనాదివానికి సభం ఇతర సేవ చేయాలి అనేక సృష్టి చేయాలా వార్త చెప్పాలి కుటుంబంతో వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ వల భార్య వాళ్ళ వలారా నా విషయానికి చదువు చేసుకొని కష్టం తొలగించి రైతాన్ని గద్దించి ఇంకా వందనాలు ప్రభాత రాజ్యం పరిషద్ర వ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకే వందనాలు ప్రభా మణ ప్రభావం ప్రభా యుగ యుగాలకి మీకే చెల్లుని గాక యొక్క రాజ్యానికి స్థోతున్న తండ్రి దేవస్సు ప్రభ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు పొందడా ప్రభా దేవ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభ నేను స్థుతించి ఆరాధించాల శ్రీ ప్రభ ఆ సుఖాన్ని తెలుసుకున్న ప్రభా అన్ని కూడా నీ సన్నదికి కూడా ప్రభా అన్ని కూడా నడిపించాలి ప్రభా మరి నీ యొక్క ఎదుగు కోసం ప్రకటింప చేయాలి తండ్రి కాబట్టి చెప్పిన బ్రదర్ ని కూడా మీకు మీరు ఇంకా పరిశుధాత్మ చేత అభిషేకించండి నీ సేవలోకి నడిపించుకుని ప్రభా తన కుటుంబాన్ని కూడా మీరు దీపించండి రాష్ట్రం చేత నింపండి మరి ప్రథమిక దూరాత్మని దయాలని ప్రభా ఏ చుక్కసు గద్దించి కొట్టివేసే ప్రభా తన సేవ జీవితాన్ని ప్రభా ముందుకు నడిపించుకుని ప్రార్థ్యం తండ్రి నీకే స్థూతుంది నీకే బంధాలు తండ్రి మరి ప్రతి వరని యొక్క కృపలు భద్రపరచుకునేనైనా ప్రతి వరం కూడా ప్రభావ మీరు అనేక కూడా ప్రభావ ఏ చుక్కసు నామంలో బ్యాప్తిజం అనేక రక్షణకి వచ్చేలాగా ప్రభావ ప్రతి వారితో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తుందండి లేవ నువ్వే సహాయపడమని ప్రార్థిస్తుంది ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి అశ్వించేత నింపండి ప్రభా వాళ్ళ సేవ జీవితాన్ని దయచేసి ప్రభావ వాళ్ళ రా ఏదో త్వరగా రాబోతున్నారు కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా యొక్క రాకడం కోసం కనుక్కొని జీవించే బిడ్డలకు తయారు చేయమని ఏ చక్రెస్ నా స్థుతం ప్రభా పశ్చి కూడా గొప్పదిగా మీకు వందనాలు ప్రభా ఏసుక్రీస్తు నా ఉంబటి వాక్యం చేత మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని మహృదలు నీరు కట్టి ఫలింపుదై చేయండి దేవ సర్వాధికారి ప్రభ సర్వశక్తి సంపన్నుడో ప్రభా మహిమ స్వరూ ప్రవేశ ఆది సంబుధుడో ప్రభా అల్ఫవో మేఘ మీరే స్ప్రభ మీకు వందనాలు తండ్రి ప్రభ మీరాకడ తి త్వరలో ఉంది మేము సిద్ధపడి ఉండాల రాజా అనేకులను సిద్ధపరచాలా ప్రభా మీ నామం లోకంలో దేవ తీర్మానం చేసుకునే ఈ జీవితం ప్రభ విజృంభించి ప్రభా మీ వరకు సేవ చేయాల రాజా ముఖ్యంగా నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడుదల మీద దయచేయండి ప్రభా పరిశుద్ధతతో ప్రభా ముందుకు నడిపింపబడాల రాజా మేము నడుస్తున్న యొక్క సర్వ మేము నడుస్తున్న యొక్క వెలుగులో వేసుప్రభ అనేకులను నడిపించాలే సుప్రభ అలాంటి పరిశుధ ఆత్మశక్తి బలం మాకు దయచేయండి ప్రభ సర్వాధికారి వేసుప్రభ సర్వశక్తి సంపన్నుడో ప్రభ మహిమా స్వరూపుడు వేసుప్రభ ఆకాశాని భూమిని సృహించిన గొప్ప దేవుడవు తండ్రి మీనామంకి యుగ యుగంలకు మహిమ కలుగును గాక గొప్ప విజయాన్ని అందరికి దయచేయండి ప్రభా ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ ప్రభా ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా మీనామంని ప్రభా ముందేసుకొని వెళ్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఇంకా మీ యొక్క శక్తిని బలాన్ని వారికి దయచేయండి ప్రభా వాటన్నిటిపైన ప్రభా విజయాన్ని పొందుతూ వేసు ప్రభా ముందుకే నడిపింపబడాలి ప్రభా వెనుకడుగు వేయకుండా రజా ముందుకే నడిపింపబడాలి ప్రభా అలాంటి శక్తి బలం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి మెండైన దేవులను వారికి కుమ్మరించండి ప్రభ ప్రతి ఒక్కటి ప్రభా అవసరం ప్రభా మీరు తీర్చండి ప్రభా మీరే నడిపించండి తండ్రి మీరు గొప్ప దేవుడేసి ప్రభా కలేలుయ్యా మహిమ ఉన్నత తండ్రి మీకే వందనాలు తండ్రి మీకే వందనాలు తండ్రి యశ్వంత్ బ్రద నిమిత్తం ప్రాధనిస్తున్నాం ప్రభా దేవం మీరు తిరిగి నిలబెట్టి ప్రభా వాక్యంతో మాట్లాడిసిన రీతిని మీకు వందనాల ప్రభా దేవ కుటుంబం చుట్టూ అగ్గించే పోయింది ప్రభా దేవదూతల కాపుదల భద్రత మీరు కలిగజేయండి ప్రభావం మీరు సంపూర్ణంగా ఆరోగ్యం దయచేయండి ప్రభా తిరిగి మీ సేవ చేయాలా ప్రభా అనేక ప్రాంతాలు తిరగాల ప్రభా అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాలా ప్రభా మీరే ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహింపొందమని యేసుక్రీస్తు నామ ప్రార్థన చేసినాం తండ్రి ఆమె స్వతంత్రం ఈసు ప్రభానికి వందనాల రోజా గొప్ప దైవానికి వందనాల రోజ మహిమగల తండ్రినికి వందనాల రోజ ఈసు ప్రభా నువ్వు వాకింగ్ చేత మాట్లాడేవు తండ్రి ప్రభానికి వీలువేలాదిస్తూ తృమలు ఆ సమ్మెరి స్త్రీ ఎట్లా అందరినీ దగ్గరికి నడిపించిందో ప్రభా నా తండ్రి మేము కూడా అనేకులను నీ దగ్గరికి నడిపించే భాగ్యం మా అందరికీ దాయి చేయండి ప్రభా నా రజా నీకే వందనాల రోజా యశ్వన్ బ్రదర్ విష్ణుమే ప్రాధించిన తండ్రి బ్రదర్ ని ముట్టండి తాకటి ప్రభా సంపూర్ణంగా నువ్వు హీల్ నా తండ్రి నీకే వందనాల రజ ఇంకా బ్రదర్ని నీ సేవలో బలమైన సాధనంగా వాడుకోండి ప్రభా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము కుటుంబం మొత్తము నీలో వాడబొట్టకు నువ్వు వందనాల రోజు పరిషత్ రాబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నా ప్రభా ప్రతి బిడ్డను పుస్తకరిచి విడుదల దయచి మనీ వేస్తున్నాం నడుస్తున్నాను తండ్రి అమ్మీన్ వాక్యాన్ని బట్టి నీకే వందోత్రాలు ఫలించండి మహాప్రభాంతేవ చేతి ఒక్కరికి నిస్వార్థ చాటింపు చేసి ప్రభావం సాయం చేయండి మా ప్రభావం కలిగి ముందుకు సాగల సాయం చేయండి మహాప్రభా ప్రతి ఒక్క బిడ్డ రాత్ర సమయంలో ప్రభావేసి విధంగా ఉండటం సాయం చేయండి మహాప్రభ సాధారణ అపవాది మొత్తం తీసుకుండా మా ప్రభావ నీకు అసహమైనది ఏదంటే మా ప్రభావ మా దాంట్లో దేవస్మ తురుకుగా ఉండి దేవాడు మా ప్రభావం దేవ గుంపు ఉన్న ప్రతి ఆశ్రం చేయండి మా ప్రభు మీరే తోడైనా మా ప్రభుత్వ బలమైన శక్తిని అనుగ్రహించండి మా ప్రభు సేవాలో భారంతో దేవాసీ మా ప్రభావ మరికొక దేవాసీ మన ఆనందించండి మా ప్రభావ ప్రతి ఒక్క దేవ మా ప్రభావ సంపద గురించి ప్రాడు మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభా లే ప్రతి ఒక్క నుంచి తీసివేయండి మా ప్రభావ ప్రతి ఒక్క అవయం న్యూ అవయాలు ఇవ్వండి మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభావ లేకపోయిన దీవులు ఫ్యామిలీలో ప్రతి ఒక్క కలిత మీరే తోడైన మా ప్రభావ దేవ ఆయన సేవ ముందు మీరే స్వాయం చేయండి మా ప్రభా ఇంకా అనేక తిరిగి బిడ్డలుగా ఉంటాం స్వామి చేయండి మా ప్రభావ దేవాన్ని రక్షణ మార్గం చెప్తుండగా అలజడి లేకుండా సాయం చేయండి మా ప్రభావ ధైర్యంగా ముందుకు వెళ్తాం సాయం చేయండి మా ప్రభా సాయం చేయండి దేవ ఎన్నో విషయాలలో దేవ దేవ మరీ ఒకసారి దేవ ముట్టుకున్న దాన్ని స్తోత్రం మా ప్రభా మార్గంలో నడిచి దేవసే మా నీ వెలుగు మేము ప్రచురించేలాగా సాయం చేయండి మా ప్రభా ఎవ్రీ టైం దేవాయసి మా ప్రభు నేను స్మరించేలాగా సాయం చేయండి మా ప్రభా నీ తట్టు తిరిగే బిడ్డలో సాయం చేయండి మా దేవా ప్రభా ఏ ఆపద వచ్చిన కష్టం వచ్చిన దేవ నిన్ను విడువక ఎడవాయక మేము మాప్రవా సాయం చేయండి మా ప్రభావ మీరే తోడైనడు మా ప్రభా మా గృహంలో ప్రతి ఒక్క దాంట్లో దేవాయశ్ర మా ప్రభా ఎవరి హృదయవాంచలో ఏముందో దేవ ప్రతి తీర్చండి మా ప్రభా మీరు గొప్ప మా ప్రభా మా మనలో ఎరుగిన ఎంతో మంది దేవాయసే యాక్సిడెంట్ ద్వారా ప్రతి దేవ చనిపోయారు మా ప్రభావ కానీ మమ్మల్ని సజీలేకలోంచి దేవాయశ్ మా తిరిగే బిడ్డలో ఉంచిన దాన్ని బట్టి స్థూతాం మా రెండవ రాక వరకు దేవాయొక్క రక్షణ భాగ్యం కొనసాగించుకుని దేవా మరొకసారి మేము దేవా రాత్రి కాలం మంది మేము పండుగించడం కానీ దేవతను కవలించి దేవా యస్ మా ప్రభువా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీకు దేవతను కావలిస్తారని త్వరగా రాబోతున్న స్కిల్స్ పిడ వేడూర్చడం తండ్రి ఆమెస్తారు చేయండి స్థూద్రం పరిశుద్రే మళ్ళా రజానికి ఉందనానికి స్థూద్రం దేవా ఈసుక్రి రజా నీకు వందనల్తండి ఆ యొక్క బ్రదర్ ని ముట్టండి తాకండి మంచారగ్యం దయచండి నీ కృపలో భద్రపరుచుకొని శివుల బలంగా వాడుకొని దేవాన్ని సాక్షి అని నామానికి మహిమ తెచ్చుకుని దేవా దేవం వాక్యం చెప్పింది దేవా ఈశ్వ రజా నీకు వాక్యం మాకు హృదయంలో నాటపడాలి అనేకులకు మేము ప్రకటించాలి అలాంటి జీతం దయచేసి నీకు పరిశుద్ధ సహాయం మీరు మాకు దయచేసి దేవా మీరు తోడయండి దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవా ముఖ్యంగా దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం మా గ్రూప్లో బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళందరికీ మీరు తోడయండి నీ గ్రూప్లో భద్రపరచుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా దేవాన్ని ఎక్కిస్తూ దినమంతా అందరినీ కాచి కాపాడి సజీవ లేఖలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెలుస్తూ దేవా ప్రార్థన ఇది పానికి చేర్చుకొని నామానికి మహిమ గన తెచ్చుకోమని ఏసు కృష్ణ నడిచిన ఆం తండ్రి ఆమె ప్రభా యేసు పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కూడొచ్చా ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు నేలప్పుడో సదాకాలంతోక అందరి ప్రైజ్ లాట్ ప్రైజ్ లాడన్నా గుడ్ నైట్ అన్నా గుడ్ నైట్ శవంత్ కదా ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ లాడ్ యశ్వంత్ ప్రైజ్ లాట్